ండి ప్రభా కరుణించండి మీ కృపను చూపించండి దేవా దేవా ఏ ఒక్క ఆత్మ నశించండి నీకు ఇష్టం లేదన్న వేసే ప్రభావ దేవ ఇన్ని ఆత్మలు నషించిపోతున్నాయి ప్రభావ మీ కృపను చూపించండి నాయన ఎస్ మీరు కరణించండి తండ్రి ఏసరి ప్రభా నీకు ప్రతి ప్రతి ఆత్మ నాదే అన్న వేసే ప్రతి ఒక్కరిని ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి మీరు హీల్ చేయండి ప్రభా దేవా ఏ మందు డాక్టర్ కానీ ఎవరు ఏం చేయలేరు ప్రభావ కేవలం మీరు ద్వారానే సమస్తం సాధ్యం వేసే మీకు అసాధ్య మీద ఏది లేదు సుప్రభ దేవా మీరు కార్యం జరిగించండి ఆత్మరక్షలు దయచేయండి దేవా ఈ క్షణమైన వాళ్ళు మారుమే ఆత్మరక్షలు పొందలాగా సాయం చేయండి ప్రభావానికి ఎంతో పొందనాల డాక్టర్స్ అయినా సిస్టర్స్ అయినా ప్రభావ వాళ్ళకి సహాయం చేయండి మీ తట్టు వాళ్ళు సహాయం చేయండి సుప్రభ మీరు కార్యం జరిగించండి కఠిన రథాలు కరిగించండి సుప్రభ మన నేత్రాలు మీరు తెరవండి సుప్రభ దేవానికి ఎంతో మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి వస్తాయా ఉప్పతనైనా అనేక రకాల బాధలలో ఉన్నారు ఎస్ ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించి ఆ కుటుంబాలను ఓదార్చండి ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వంధనాలు ఈ కేవీపీఎం లో ఎంతో అయితే ప్రదర్శన వాళ్ళ చుట్టానికి కంచెసి మీకు కాపుదల దండి ప్రభా ఈ యొక్క వైరస్ కి ప్రభా దేవానికి ఎంతో బంధనాలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని ఉంటండి స్వస్థాపరచండి దేవా వాళ్ళ రక్తపో దయచేసి ప్రభావాలు గొప్ప సాక్ష్యం చెప్పాలా తండ్రి దేవ ఆల్రెడీ మేము ఎన్నో సాక్షాలు దేవా తండ్రి ఇస్తే మేము ఇంకా సాక్ష్యాలు వినాలా దేవా మీకు కార్యం జరిగించండి ప్రతి కుటుంబ మీరు ప్రతి కుటుంబం చెప్పి మీ ప్రొటెక్షన్ దయచేయండి దేవా ప్రతి ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో ప్రతి మనుషులు మీ రక్త ప్రోక్షణ దయచేసి వాళ్ళని మీరు హీల్ చేయండి తండ్రి తండ్రి ఏసే ఆనికి ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రభావ మీరు హీల్ చేయండి ఇస్తా మీరు కరుణించండి ఇస్తా మీ కృపను చూపించండి ప్రభావ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి ఏసే ఆనికి ఎంతో అనేక మంది ప్రభావ వైరస్ చేత బాధపడుతున్నారైనా వాళ్ళని మీరు ఓదార్చండి ఆ కుటుంబాలను ఓదార్చండి మీ కృపలో భద్రపరచుకోండి ఏసీ ప్రభావానికి ఎంతో వంధనాలను పాటల ద్వారా మహిం పొందండి తండ్రి వాక్యంద్రం మాతో మాట్లాడండి ఇక్కడ చేసే ప్రతిపాదన గురించి జాబిస్తారని నమ్ముచ్చు ఏ శ్రీ కృష్ణ కృష్ణ అని తండ్రి అమ్మేన్యా పరిస్థితి మహానదేశీ వందల చర్చ చదువుతుంది ఆయా మధ్యకాల సమయంలో నిస్తుతించడానికి అయ్యా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందలా చర్చ చదువుతుంది కూడి ఉన్న ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి ఆయన ఆచరిదించి ముట్టి కనకరించండి వారి వారి కుటుంబాలు అయా నీ చిత్తానుసారంగా ఉండేలాన్ని కృపణ కనకరంలో దయచేయండి ఆయా సజీవ లెక్కలో మీరు వచ్చిన విధానం బట్టి నీకు వంద నచ్చేసినా జరుగుతుంది అయా చాలా మంది చనిపోతా ఉన్నారు జరుగుతుంది కానీ మళ్ళీ సజీవ విధానం బట్టి నీకు బొందా చెల్లిసిన జరుగుతుంది అయ్యా మగ్గు ఇచ్చిన యొక్క స్థితిని బట్టి నీకు బుధున జరుగుతుంది అయ్యా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని మీరు చెప్పారా జరుగుతుంది ఆ విధంగా మేము జీవించాలని కృపణ కనకరంలో దయచిన జరుగుతుంది అయ్యా నీ కోసం పరిగెత్తాలని కృపణ కనకరంలో దయచేయండి అయా నన్ను గొప్ప దేవుడు వేసేయా నీకు బంధన చదువుతుంది ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదా జరుగుతుంది అయ్యా నశించిపోతున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు వెతికి రక్షించండి అయా గొప్ప దేవుడు ఏసేయకు వందలా చెల్లిస్తున్న జరుగుతుంది ఆయాన్ని చింతన సర్గం నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనా చల్లిసినా జరుగుతుంది అయ్యా ఎంత మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆయన బాధపడుతా ఉన్నారు జరుగుతుంది అయ్యవాళ్ళ కుటుంబాలు ఎంత అల్లకల్లమెం అయితే ఆ కుటుంబాలంతా మీరు రక్షించుకున్న జరుగుతుంది అయా గొప్ప దేవుడు ఏసేయకు వందనా చెల్లించినా జరుగుతుంది అయ్యా ఈ రోగం కంటే గొప్పవారు మీరు నాయకు వందనా చెల్లించినా జరుగుతుంది అయ్యా మరణాన్ని జయించిన గొప్ప దేవుడు వేసేయకు వందనా చెల్లించినా జరుగుతుంది అయ్యా ముఖ్యంగా కొంతసేపు కలవాడు అంతలోనే మాయమైపోయి ఆవిర్వాదం జీవితాల జరుగుతుంది అయ్యా మా యొక్క జీవితాలు మీరు ఎన్నుకున్న విధానం బట్టి నీకు బొందా చెల్లించిన జరుగుతుంది అయ్యా మా కుటుంబాలను మీరు దీవించండి ఆయన ఆశీర్వదించి ముట్టు కనకరించండి జరుగుతుంది అయ్యా అనేక విధాలుగా సహాయపడేలా కృపణ కనకరిగా ఉండదేయండి అయ్యాక ప్రాధాన్యాలలో మేము సహాయకరించాలని కృపను కనకరంగా అయ్యా గొప్ప దేవుడు చేసే నీకు బొందా చెల్లించిన ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఆడుకున్న విధానం బట్టి నీకు వంద జరుగుతుంది అయ్యా లాక్డౌన్ ద్వారా అయ్యా నిన్ను సృతించడానికి ఆయన దగ్గర కావడానికి ఆయా చేసిన సమయాన్ని బట్టి నీకు వందనా చేసిన తగ్గండి ఆయా యొక్క సమయాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా ఆయా వ్యర్థంగా వాడుకోనకుండా నీకు రూపంలో కనికరణండి ఆయా గొప్ప దేవుడు చేసే ఆయనకు వందనా చేసిన తగ్గండి ఆయా గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన దగ్గండి ఆయా సెకండ్ వేవ్ లో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లివనైతే దగ్గర అయా వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించడం దగ్గండి ఆయా ముఖ్యంగా రక్షణ మీరు తీసుకురండి తగ్గతండి అంటే ఏ ఆయా ఏసుక్రీస్తు అంటే ఎవరో తెలియని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు జరుగుతండి ఆ విధంగా ఉండకుండా కృపలు కనకరం దయచేయండి అయ్యా వారికి కూడా మీరు రక్షణ దయచేసి ప్రతి ఒక్క దీవించి ఆశీర్దించమని ఏ సమలో పెట్టుకుంటున్నాం తండ్రి గొప్ప దేవ ఆకాటి మాట ద్వారా గొప్ప దేవ సర్వ నూతన సర్వశిష్టి మూల కారు ప్రభానికి వందాలిస్తాయ గొప్ప దేవా ఇక దినవంత ప్రభావ మీ సాయం ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృప నూతన అభిషేకం కనుగ్రహించి నడిపించండి మీ పర్వకొప్ప ఇక మధ్యకాల సమయంలో ప్రభావన్ని మీరు సన్నికొచ్చిన దేవ యశు ప్రభానాథాన్ని మీకు వందలేసాయో గొప్ప దేవ మీరు మాత్రం మాట్లాడని పశుదాత్మ తారి జరిపించండి ప్రభావ ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు ప్రభా నీకు వందాలిస్తాయ అనేక మంది ఎంతగానో ప్రభా వైరస్ బాధితులు బాధపడుతుంది ప్రభా ప్రతి ఒక్క బిడ మీద సాకండి ప్రభా మీ స్వచ్ఛపచ్చండి ఆ కలువరిశీల్లో పొందిన గాయలకి స్వచ్ఛతం ప్రభావ ప్రతి బిడుకు సంపూర్ణ స్వచ్ఛతం దాన్ని ప్రార్థిస్తున్న గొప్ప మా స్త్రీలు ఎంతో ప్రభా వైరస్ బాధితుంది ప్రభావ ప్రతి బిడ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వచ్ఛ దయచేయండి నా దేవ నా ప్రభా ఏ ప్రభావ చూస్తుంది జ్ఞాపకం చేసుకోండి ప్రభావిడ సంపూర్ణ స్వచ్ఛతం దయచేయండి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉపయోగించి పెట్టుకోమని ఆజ్ఞాయిస్తున్నాను దేవ మీరే స్వచ్ఛపరచం మంచి ఆరోగ్యం దిని ప్రవాళ్ళ భర్త మీద సాకం ప్రవా అటు ఇన్ఫెక్షన్స్ విడిచించండి స్వస్థపరిచిన లంగ్స్ మీద ప్రణ దేండి నా చిన్న పాపం చేసి దూతల పాపం దండి స్వస్థతను విధించని ప్రభావ ఆ కుటుంబా మీరు మార్చుకోండి తర్వాత నటించిన రక్షణ మార్గం దాని ఆదిష్టం గొప్ప దేవ స్వస్థపరచండి మీరు చేసిన మీరు మార్చుకోండి బలపరచండి స్వస్థతను విధించండి కుటుంబంలో దుఃఖ వేదం తొలగించి మీ సమాధానం దయచేసి మీ కొరత సాక్షులుగా నిలబెట్టుకోమంత ఆ రీతిగా ప్రభావ విజయ గారి కుటుంబం వెంటనే బాబు కుటుంబం కూడా జ్ఞాపం చేసుకొని బలపరచండి ఓ దేవేవా కలువరి పిల్లలైనా మీరు పొందిన టాయిలు స్వచ్ఛ తిని ఆ కుటుంబం స్వస్థ దైత్యం ప్రభావ కుటుంబం సంపూని హీలింగ్ అనుగ్రహించండి విజయ కుటుంబం కూడా జ్ఞాపం చేసుకుని బలపచ్చండి ఓ దేవ చిన్న బాబు పుట్టిన ప్రభావ మీరే స్వచ్ఛపచ్చండి వాళ్ళ వయసుని ఆ గజలు ప్రభావ దుఃఖంలో ఉంటుంది ప్రభావ ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభావ సమాధానాన్ని శాంతి అనుగ్రహించండి ఆ రీతిలో కళ్యాణ చేస్తారు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళు పడుకుని కాకలు స్వస్థపరిచండి సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి వారికి పొత్తువెళ్ళు ప్రభావ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించింది మీకు ఆశని పెట్టుకోండి ఆ కలవరి శిల్లైనా మీరు పొందిన గాయలలో స్వచ్ఛతుంది ప్రభావ కుటుంబం స్వచ్ఛ దయచులు బంధుమిత్రులు అందరినీ ప్రభుత్వ స్వస్థపరిచింది వైరస్ గానే పడుకోండి కాచి కాపాడు మనకు సాధిస్తాయినా కృపగల కండి మీకు వందాలి ఆ రీతిగా నాగరాజు బ్రదర్ రమేష్ బ్రదర్ ప్రభావ కనీస ముగ్గురి మీ కాకాల సంపూర్ణ స్వచ్ఛత బండి నా దేవ నా ప్రభావ మీరు పొందిన గాయలలో స్వచ్ఛపరి నా కుటుంబాన్ని రక్షించుకొని మార్మల్ రక్షణ ఇచ్చేయండి స్వతపరచండి ఓ దేవా నాకండి మీకే వర్ణాలు ఇస్తాయి ఆ కుటుంబీకులు అందరినీ ప్రవాళ్ళు ఆదరించి బలపరచండి ఆయన మీ జీవించే బదులుగా సహజం సాధిస్తుంది ఆయన గొప్పదేవ పరిశుభ్ర కానీ ప్రవీణ్ రవి నీకు వన్నాను తర్వా ఆ కుటుంబీలు మీరు మార్చుకోండి ప్రభావాత మీరు నడిపించండి ఇస్తారు మీకు బలపరచండి స్వస్థపచ్చి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి నీకు వన్నాను త్వ మోసారి కుటుంబం దేవ ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావి కృపాన్ని కనికీరం పెట్టండి ప్రభావం ప్రభా ఇంకన్నా నలుగురు కొడుకులు అందరి నలుగురు కొడుకులు మీరు కాకండి ప్రభావ మీరు స్వచ్ఛపచ్చండి రాజుల మీరు స్వచ్ఛపచ్చండి ప్రభావ వాళ్ళ అత్తగారి ప్రభాన్ని ఎంతో మంది ప్రభావస్ మరి పడి ఉండగా ప్రతి కూడా ఆ కుటుంబాన్ని గురించి జ్ఞాపం గురించి మనకు ఆదిష్టమైన ఓ దేవా ప్రభా ఒక మెల్సన్ పేరు యాక్సిడెంట్ అయినట్టు ప్రభావ బిడ్డ మీకు కాకండి ప్రభావ కానీ స్వచ్ఛపచ్చి మోజా జరిగి బలపచ్చని మీకు కంచెస్ మీరు కాపాడండి ఆ కుటుంబ చుట్టూ మీకు కంచెలు కావా వైరస్ స్వచ్ఛపతి మీరు కాకి పెట్టుకోండి మీకు వల్ల అనేకే కుటుంబిడ్లు కావా వైరస్ ఎంతమంది పడి కొట్టుమిట్లు నడుతున్నారు అయినా ఒక పత్తి బిడ్డ మీరు ప్రతి ఒక్క బిడ్డ స్వచ్ఛపచ్చని వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేవాళ్ళు నాకు అన్ని బెడ్స్ లేకపోవడం ఎంతో హాస్పిటల్ ఐసి వార్డు లో కొట్టి మెట్లు నడుతున్నారు వాళ్ళు సంపూనెంట్ స్వచ్ఛతండి నా దేవ ఆ బిడ్డల పట్ల మీ ప్రేమ సంఖ్యలో వినిపించండి మరొక అవకాశం ఆ కుటుంబాలకు కనిపించండి ఓ ప్రభు ఎంతమంది నా తన కుటుంబాన్ని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు ఆ కుటుంబాలు కూడా మీ ఆధారణ సమాధానంగా ఇచ్చేది వైరస్ బాధితులందరూ మీరు కష్టపరిచారాయన మన సంఖ్య తగ్గించని ప్రభావ ఆయన ఎక్కువ ప్రభావ మీ కోపాన్ని వారి పక్షంగా ప్రభావం విజ్ఞాపం చేస్తున్నాం అనాడు ప్రభావ ధాన్యాల ప్రభావ విజ్ఞాపం చేసింది ఇష్టాలు ప్రజల పక్షంగా ప్రభా తి నా దేవ నీ మా దేశం పట్ల ప్రభావ మీ ప్రజల పట్ల నేను విజ్ఞాపన చేస్తున్నాను మీ తల్లిలో ప్రభావ అయినప్పుడు మా విజ్ఞాపం ఆలకించాలి ఐశ్వర్యానికి వర్ణాలి పరణించండి కృషి జీపించండి మా దేశాన్ని స్వచ్ఛ పచ్చని క్షమించని తర్వా మీ కృప సంకరణించి రక్షించుకోవాలంటే ఆదిష్టం మరొక అవకాశం ఐశ్వర్యబాటు మాంపించడం ఆదిష్టం ప్రతి రక్షణ పొందాలని సహాయపడండి నా దగ్గర కేబి గ్రూప్ సిస్టర్ చుట్టిని అగ్నికని చెప్పి అబ్బాయించండి ఎవరు కూడా వైరస్ పడుకున్న ప్రతి ఒక్కరి బిడ్డ చుట్టిని అగ్ని కని చెప్పి బలపరచండి తినపతి మీ కొన్ని కాస్ట్లు పెట్టుకోండి పరిచర్ని దీవించండి ప్రభావ ప్రార్థనలో వాక్యం సంపూర్ణంగా మీరు బలపడాలా కొద్ది విన్న విషయాలు ప్రభావ మీరు పాటల మీరు మాతో మాట్లాడాలి ప్రభావ మాకు ఆసక్తి ఉంది ప్రభావం అరీ ఈ దినంతా మీరే మాకు సహాయతలు నటించండి నూతన అభిషేక నూతన కృపితో నింపండి బలపరచండి ఓ ప్రభావ పాటల ద్వారా మైంపుని అన్నా వాక్యం మీరు మాట్లాడండి ఫస్ట్ దాకా నటికేసి సమస్తం ప్రభావం సమస్తం మీలో ఉంది ప్రభావ ఆయన మీ నుంచి మాకు ఫ్రైన్ రావాలా ప్రభా గొప్ప దేవ మీ కొరకు కనిపెట్టుకున్నాం నైనా రాబోయే దినాల్లో బహు విశేషమైన ఓ ప్రవ శు వార్త మేము ప్రకటించాల ప్రభావ నా దేవాలని సేవకు రోమంలో బలపరచండి ప్రభావ మీ పాత నేర్చుకోవాలా ప్రభావ ఓ దేవ ఏ రీతిగా పడవాలి పరమర్శించాలి ఏ తీసుకోవాలి ఓ దర్లో మాత్రం జ్ఞానం అనుగ్రహించండి మా సొంత జ్ఞానం కాదు ప్రభావ సమస్తం ప్రభ మీలో ఉంది ప్రభావ మీ నుంచి మేము పొందుకొని ముందుకు బిడ్డలుగా చేయండి గొప్ప దేవ సమస్తం ప్రభావ ఈశ్వరు ఆదాయంలో ఉంది కనుక ప్రభావ నైనా కాబట్టి ప్రభావ ఇది ఇది ఇంత భయంకర కాలంలో ఉంటుంది ప్రభా పచ్చి బిడలు మీరే కాశీ కాపాడి ముఖ్యంగా ప్రభావ సేవకుల కుటుంబాలు ప్రభు ఎంతమంది ఓ ప్రభ కు సేవకుల కుటుంబాలలో ప్రభుత్వం ఎంతో మంది చనిపోయినారు ఆ కుటుంబాలకు మీరు ఆదరించాలైనా బలపరచండి ఆ కుటుంబాలకు నేను ఏ రీతిగా సాయపడలో ప్రభావ మాకు జ్ఞానం అనుగ్రహించాను నటించామంత సాధిష్టమైన మీ తలంపు ద్వారా నటించండి ప్రభావ గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయ్యా నా దేవానికి వన్నాలు మీ తలంపు ప్రకారంగా మీ అర్థం ప్రకారమే ముందుకు వెళ్ళాల కనిపెట్టుకో ముందు ఇంకో బిడలుగా తయారు చేయండి పచ్చాత్మభిషేకం మనందరి నుంచి ప్రతి చోట ఆశ పెట్టుకోమని సుప్రభా నాదివానికి శోతం మీ కిపల జ్ఞాపకం చేసుకున్న నాదివాణి శృతం అలా లేదీవాన్ని ప్రార్థన చేసిన యశ్వ్రభ మీరు మాకు సహాయకాల నుండి నడిపించండి నా దీవానికి శుతం మా దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకొని నా దీవానికి మా దేశం ప్రజలు స్వసపరచమని ప్రార్థిస్తూ నా ప్రభావానికి వంద ఏ సుప్రభ వాళ్ళు చేసిన పాపం తిరుగుబాటు శ్రమించండి వాళ్ళ పతి ఒక్క ముట్టండి సుప్రభ నా దీవానికి శోతం కనికరించండి నా దీవానికి శుతం ఏసుప్రభ బెడ్ దొరకాలా యసుప్రభ నా దీవాన్ని డాక్టర్ జ్ఞాన తెలియచండి వాళ్ళవి ప్రభావాలను రక్షించుకొని రక్షణ దయచని అర్సలు జ్ఞానం దైత లేచని వాడి బావి అందరూ కాచి కాపాడండి నా దీవాన్ని శ్రోతం చేసాం ఏసో ప్రభా నా దీవాన్ని శృతం అందరి రక్షణ పొందాలి ఏసో ప్రభా నా దీవాన్ని సోతం పచ్చరు ముట్టి తాకిపరచని ఏసో ప్రభా నా దీవానికి శ్రోతం చేసాం ఏసానికి పొందాలి ఏసో ప్రభా దేవుడు వేసే ప్రభావ దేవుడు లేడేసే ప్రభావ మీరు వాళ్ళతో మీరు మాట్లాడేసో ప్రభా నా దీవాన్ని శృతం వాళ్ళ పూర్తిగా ప్రభా అల ఈ వైరస్ నుంచి విడుదల పొందాలా మీ కోపం చెల్లారండి మీ కృప వాళ్ళ మీద జీపించండి వేసే ప్రభా ఈ బిడ్డలు నీ బిడ్డలు వేసే మీరే సహాయం చేయండి నాదిగా మా సహోదరులకు ఎంతోమంది ప్రభా వైరస్ వచ్చింది వారి మీకు పరిగి పాచి వారి మీ స్వస్సపరచని నీ పరీక్షలో బలంగా వాడకుండా మీరే కార్యం చేయండి నాది వానికి శోతం చేసాం ఇంకా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి అలలిగా చిన్న పిల్లల నుంచి పెద్దవి ఆరోగ్యం దయచండి బలం దండి మీ సరస్వతను నడిపించండి ఎస్ ప్రభ మీరే సహాయం చేయానికి శోతం చేసాం మెరిసి కుటుంబం జ్ఞాపకం చేసుకొని పలు జ్ఞానం తెలియచని రూస్ చేశారు పడ త్వరగా లంగ్స్ హీలింగ్ చేయండి స్వస్సప బయటపడాలా ఇంకోన్న ముట్టి తాకి స్వస్సపరచని సైతానికి బంధించండి దేవును నా దీవానికి శోతం ఎస్ కనికరించండి అలలియ మీరు కానీ చిన్న పాప ముట్టి అలలి చిన్న పాప ముట్టి స్వస్సపరచండి వేసప్రవా ఆ పాప్రభ నీ బహుమానం కనుక గొప్ప సేవుకులు కావాలా ప్రసిద్ధ ఆత్మని చేసి అగ్ని కంచే తోడు సాధించండి నా దీవానికి మెల్సన్ ముట్టని తాకండి రాజని ముట్టండి అలలి తాకండి వాళ్ళ తాకండి ముట్టండి స్వస్సపరచం వేసప్రభ వాళ్ళు చేసిన ఒప్పందం ఎప్పుడన్నా సదస్వంతో రావాలా ఆ వైరస్ నుంచి విడిపించండి హీలింగ్ చేయండి వాళ్ళ హీలింగ్ చేయండి నా దివాణి శ్రోతాం మరి తని మా గ్రూప్లో ఎంతమందికి వచ్చింది విశ్వప్రభ వాళ్ళు బి స్వసపరచండి విశ్వ్రభ అలా హీలింగ్ చేయని స్వసపరచని సాక్షిగా ఉండాలి విశ్వప్రభ పాఠ దర్వాసి అలా మా కే ఎంతో మంది ఉన్నారు విశ్వప్రభా వాళ్ళ కుటుంబ అన్ని కను పెట్టండి వాళ్ళ మీ పనిలో లేని తోడని అలలియా తాకండి పలు జ్ఞానం శక్తి బలం తెచ్చి ఇంకా సరస్వతం నడిపించండి నా దివాన్ని శోధం చేసాం ఆ చక్రవర్తి తాకి పలు జ్ఞానం తెలియచని వాళ్ళ కుటుంబం ఇంకంచని సేవలో వాడుకొని మా పతి కుటుంబం మీరు కార్యం చేయండి అలలియ నైట్ అక్కడ సమీపం ఇంకా బలమైన ప్రార్థన చేయాలా బలమైన శక్తి ప్రార్థన చేసి ఇంకా ప్రార్థన చేయాలా దాన్ని లాంటి అలలియ నా దేవానికి ప్రార్థన శక్తి మాకు జ్ఞానం నాదివ నువ్వే సహాయించి నీకే వేళ అస్తోత్రాలు దేవామప్పుడు మధ్యాహ్న సమయంలో దేవాయసంపురా నీకు ఘనపరిచే బాక్యమాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందన అస్తోత్రాలు దేవా దేవాయస్య మా ప్రభు ఈ రోజు చుట్టూ ఎంతో మంది మరణించారు దేవ కానీ దేవాయస్మ ప్రభావ రుణ సజ్జలకు నుంచి దేవాయస్య ఇంత వరకు నడిపించిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు ముఖ్యంగా మా ప్రభా ఈ వైరస్ వల్ల ఎంతో మంది కనిపిస్తలేరు మా దేవాయస్మ వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మా ప్రభా దేవాయస్య మా ప్రభావ ప్రతి ఒక్క చికిత్స నుంచి క్రీస్తువులకు గద్దించండి మా ప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కటి తీసివేయండి చూస్తే దేవాయస్మ ఎవరు లేకుండా పోయారు మా ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ వారి కుటుంబాలకు ఆదారం దయచేయండి మా ప్రభా దేవాయస్మర ఎంతో మంది దేవా ఈ రోజు చూస్తే పడక మీద ఉన్నారు మా ప్రతి ఒక్కరిని ముట్టి శ్వాసపరచండి మా ప్రభావ సిస్టర్ వాళ్ళు బంధువుని ప్రతి ఒక్కరిని కూడా ముట్టాడు మా ప్రభా ఏసుక్రీస్తున్నా గర్దిస్తున్న మా ప్రతి ఒక్క వైరస్ నుంచి విడుదలగా పొందాలా మా ప్రభావ దేవ అనాయం ప్రతి ఒక్కరికి దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మర వారిని తట్టు తిరుగుటకు సాయం చేయండి మా నిన్ను పోలి నడుచుకునేలాగా ఉండండి మా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకే వాంద్రోతకాలు దయా మభాతో ముట్టాం మాప్రవా దేవ ఎంతో మంది చనిపోయిన దేవాయస్మర గుట్టలుగా శవాలు ఉన్నాయి మా ప్రభా ప్రతి ఒక్కటి ఇట్లా కూడా ఊహించలేదు మా ప్రభా దేవాయస్మ ప్రతి ఒక్కటి కాబట్టి దేవాయస్మ ప్రభావ సృష్టి మా నీ చేతిలో ఉంది మా ప్రభా నీ యొక్క అనుగుణంగా ఉండటం సాయం చేయండి ప్రకృతి విరుద్ధంగా మనుషుడు దేవా తయారు చేసుకుంటాడు మా ప్రభావ ప్రతి ఒక్క పాపం నుంచి దేవా విడుదల చేసిన దాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు దేవ దాని దేవాయస్మ మీరే తీసివేయండి మా ప్రభు ప్రతి వైరస్ నుంచి ప్రతి నుంచి దేవాయస్మా ప్రభావ మీరే తీసివేసి దేవాయస్మ ప్రతి ఒక్క మనుషునికి దేవాయస్మా ప్రభావ ప్రతి ఒక్కరు నీ తడ్డు తిరిగి దేవా ప్రతి ఒక్క పాపాలు సాయం చేయండి ఇంకా దేవాయస్మ ప్రభావ ఎంతో మంది నశిస్తుంది మా ప్రభావ ప్రతి లో దేవాస్మ ఎవరైతే దేవాయస్మ ప్రభావ అల్సర్ ఉందో దేవా ప్రతి ఒక్కరికి తీసివేయండి మా ప్రభా ఇకమైన దేవుణాలు కుమరించాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ పైన దేవాయస్మ డాల్లైన్లో ప్రేర్లు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి శ్వాసపరిచిన దాన్ని బట్టి నీకే వందనాశాల ఇంకా ముందు ముందు దేవాయిస్తే మా ప్రభావా నీకే మహిమ ఘనత ప్రభావం మేము ఉన్నటకు సాయం చేయండి అప్పుడు భావా దేవ మా యొక్క సేవను ఫల జీవించండి మా ప్రభావా అందరూ వాక్యం చెప్తుండే ఇంకా వాక్యంలో ఎదుటకు సాయం చేయండి అప్పుడు సాధారణ శక్తుని దేవాయిస్తే మా ప్రభావ సాయం చేయండి అప్పుడు నీకు త్రోవలో వెలుగులాగా సాయం చేయండి మా మీరే సాయం చేస్తారని చిన్న బిడ్డ పని త్వరగా రాబోతున్నాం స్తోత్రం ప్రభా పరిశుధాత్మదేవా మీకు వందనాలు జీవాధిపతి మీకు స్తోత్రం జీవం కలిగిన నా తండ్రి మీకు వందనాలు ఇసయ తండ్రి పరిశుధాత్మదేవా ఎందరో ఎన్నో విధాలుగా నశించిపోయి రేసయ్య కానీ దేవా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినం ఇచ్చిన వేసుప్రభ మీకు వందనాలు దేవా మిమ్మల్ని మిమ్మల్ని ఇస్తూ ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన వేసయ్య మీకు స్తోత్రమయ నా తండ్రి పశుదాత్మ దేవా మీకు వందనాలు యేసుప్రభ దేవా మరి దేశం లోకం విషయంలో మేము ప్రాణం చేస్తున్నాం తండ్రి ఎంతో భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం ఇసయ కానీ దేవా అలాంటి పరిస్థితిలో కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు మీకు వందన దేవా ముఖ్యంగా కరోనా విషయంలో మేము ప్లాన్ కరోనా వైరస్ వ్యాపించి మంది చనిపోతున్నారు ఏసుప్రభ నువ్వు చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కరిని దేవా స్వస్థపరిచే యేసుప్రభ దేవా మరి ఆక్సిజన్ అందక దేవా మరి ఎన్నో విధాలుగా ఎంతో మంది రజ దేవా మరి ప్రాణాలు విడుస్తున్నారు ఏసుప్రభ దేవా దయగల దేవుడు కృపగల దేవుడు అవ్యస కృపను చూపించండి ఇసుప్రభ దేవా మనుషులందరూ మీకు విరుద్ధంగా చేసిన ప్రతి ఒక్క పాపదోష శాప నతిక్రమాన్ని మీ రక్తంతో కడిగి దేవా ఒక వైరస్ మా మధ్య నుండి తొలగిపోవాలి ఇసుప్రభ దేవా మీ అద్భుతమైన కృపని మా చూపించండి వేసేయా నా పశుదాత్మ దేవా మీకు వందనాలు మీకు స్తోత్రమయ్యా దేవ మరి కూడా చనిపోవడానికి వీలేదు మందుల ద్వారా స్వచ్ఛత కలగాలేసాయా మీ కృపను చూపించండి వేసేయా ఉన్న పశుదాత్మ దేవ ప్రతి దేవా మీ ఐసు రక్త ప్రోక్షణ పెట్టండి ఇమ్యూనిటీ పవర్ ని మీరు దాచేండి వేసాయా తట్టుకునే శక్తిని మీరు దాచండి వేసుప్రభ దేవ మరి యొక్క థర్డ్ వేవ్ చిన్న పిల్లల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటేయా అలా జరగడానికి వీలేదే సుప్రభ నా తండ్రి ప్రతి మీ ఏసు రక్త పెట్టండి ప్రతి ఒక్కరికి మీరే కాపలగా ఉండండి ఉన్న తండ్రి పరిశుధాత్మ దేవ మీకు వందనాలు శివాధిపతి మీకు స్తోత్రమయ దేవ మరి రజ ఎంతో కూడా చనిపోతున్నారు ఏసుప్రభ నువ్వు వాళ్ళని మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క సేవకుడికి మీరు తోడైందండి దేవా వాళ్ళకి దేవా మీ కాపు దళ పెట్టండి ఏసుప్రభ దేవ వాళ్ళని సేవలో బలమైన సాధనంగా మీరు వాడుకోండి ఉన్న తండ్రి పశుదాత్మ దేవ మీకు వందనాలు జీవాధిపతి మీకు స్తోత్రం జీవం కలిగిన నా తండ్రి మీకు వందనాలు వేసాయా మీ నామంలో ఏది అడిగినా చేస్తా అన్న దేవుడు మీ నామం పట్టుకొని రజ మేము ప్రార్థన చేస్తున్నాం ఒక ప్రార్థనా గొప్ప విజయం విడుదల మీ దయచేసి దేవా మనుషులు మీకు విరోధంగా చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి అందరి రక్షణ పొందాలా మీరు ఆత్మకార్యం జరిగించి దేవా ప్రతి ఒక్కరిని మీరాక్ష మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజడైన యేసుకృష్ణం ప్రాణ తండ్రి అమ్మేన్ లిలుయ స్తోతం ప్రభా పరిశుధర ఏసే కృపడా కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఈసూ ప్రభా మీకు వందనాలు ప్రభా ఈసూ క్రీస్తు నామం బట్టి ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభా ఈ ధాన్యత భాగ్యం మీరు మాకు మీకు ఎంతో లెక్కలేనని వందనాలు వేసు ప్రభా ఎవరికైతే ఈ తరుణం యొక్క భాగ్యం లేదో ప్రభా వాళ్ళందరికీ కూడా మీరు దయచేయండి ప్రభా వేసేయా మీ కృపలో మీకు కనికరంలో దేవా ఉంగని మోకాలు వంగాల ప్రభా ప్రార్థనలో గడపాలా ప్రభా మీ నామంని మహిమ పరచాలా ప్రభ మీ యొక్క కృప చేత కనికరం చేత ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా మహిమునత దేవ కృపా మయుడ మీకు వందనాలు ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా విడుదల మీరు కలిగజేయండి ప్రభా మీ యొక్క గాయపడ్డ హస్తం చేత ప్రభావాలని ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా కరుణ యూపియండి ప్రభా కనికరం యూపియండి ప్రభా దయ యూపియండి ప్రభా ఏసేయ మహిమునత దేవుడో ప్రభా కృప మయుడో వేసు ప్రభా స్వస్థత పొందిన బిడ్డ ఏసు క్రీస్తు రక్షణ పొందాల ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి దుష్టిని మీరు బంధించండి ప్రభా మయోన్నత దేవా కృప వయ్యడం మీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ ప్రభా ఎట్టి విశ్వాసం సన్నగిల్లడానికి వీల్లేదు ప్రభా ప్రార్థనలు సన్నగిలడానికి వీల్లేదు ప్రభా మా కొండ మా కోట ప్రభా ఎన్ని మరణాలు ఎన్ని శవాలు ఉన్నప్పటికీ ప్రభా మేము మాత్రం విశ్వాసంలో ఎన్ కడిగేయడానికి వీల్లేదు మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తి బలంతో మేము ముందుకే నడవాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ఇలాంటి భయం మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా మా కొండ మా కోట ప్రభా కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో భయపడడానికి వీలేదు అనేకులని ప్రభా మీ చెంతగా నడిపించాలా మీ యొక్క రక్షణ సువార్తని మేము ప్రకటించాలా ప్రభా మా ప్రియులని మీ యొక్క మా బంధుమిత్రులని ఏసు మా సహోదరులని అందరినీ మీరు ముట్టండి ప్రభా రక్షణ మార్గంలోకి వారిని నడిపించండి ప్రభా వైరస్ నుంచి మీరు విడుదల కల్పించండి ప్రభా ఆత్మకార్యం జరిగించండి యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నేను ఎస్ గొప్ప రాజా గొప్ప ప్రభా నీ పాడు పొందనాలు తండ్రి ఎస్ అయ్యా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా అదేవిధంగా ప్రభా గత వారం నుంచి మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి ప్రభా మరి తెగుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి ప్రభా మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు తండ్రి నేను ఎస్సే ప్రభా నీ యొక్క వాక్యం సెలవేస్తున్న తండ్రి ప్రభా మమ్మల్ని స్పెషల్ గా చేయబోతున్నందుకు నీకు వందనాలి తండ్రి ఎస్ఐయానికి ఎంతో అంటే ఎంతో కృతజ్ఞతలు సుతులు సోతోం తండ్రి ప్రభా మా కుటుంబాలను కాపాడుతున్నట్టు తండ్రి ప్రభా కేఎం గ్రూప్ ఎల్కేపీఎం గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని ఆశీర్వదించండి ప్రభా ఎంతో మంది తెగులకు బాధ బాధపడుతున్నారు ప్రభా వాళ్ళని వాళ్ళకి ప్రస్తుతం దచ్చామని ఏ క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభా నేను వేసే ప్రభా వాళ్ళు మంచి కావాలి తండ్రి నేను వేసే ప్రభా మరి నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను వేసే ప్రభా ప్లీజ్ ప్రభా వాళ్ళకి సాయం తెచ్చండి ప్రభా హాస్పిటల్ అన్ని దోచుకుంటున్నారు తండ్రి ఆక్సిజన్ స్కామ్ బెడ్ స్కామ్ నాయన వేసే ప్రభా ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి ప్రభా వాళ్ళు నేను వాళ్ళని క్షమించండి నేను ఎస్తే వాళ్ళ కుటుంబానికి కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి ఎస్ఐ పరిశుద్ధమైన దేవానికి వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు సర్వస్వత్వంకు రావాలే తండీ ప్రభా మీ వాక్యం తెలుసుకోండి ప్రభా నీ తట్టు తిరిగి నాయన ఎసే ప్రభా అనేకులైన సేవకులుగా చేయటకు మార్గం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్య్యా ఎంతో వందనాలు తండీ ప్రభా ఇంత మంచి తరువు మాకైతే ఇచ్చినందుకు నీకు వందనాలు తండండి ప్రభా రోజు ప్రార్థనలు కంటిన్యూ అవుతున్నాయి తండ్రి ప్రభా నీకు వందనాలు తండీ ప్రభా ఒక ఫ్యామిలీ మాదిరిగా కూడుకొని నేను అసలు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ప్రభా నీకు ఎంతో అంటే ఎంతో వందనాలు తండ్రి నేనేసే ప్రభా ప్రతి ఒక్క కుటుంబం దీవించి ఆశీర్వదించాను ప్రభా ఆన్లైన్ ఉన్న బ్రదర్ సిస్టర్స్ కోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నేనేసో వాళ్ళ సమస్యలు వాళ్ళ విన్నపంలో మీకు మీ దగ్గర తెస్తున్నాం తండ్రి ననేసే ప్రభా ఏసుక్రీస్తు నామలు అడుగుతున్నాం తండ్రి నేనేసే ప్రభా ఆ విన్నపంలన్నీ విని నానేసే ప్రభా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు సుతులు చూస్తున్నాం తండ్రి ప్రభా సయ్య మాకు సహాయం దయచేయండి ప్రభా యొక్క తెగుల నుంచి మమ్మల్ని క్షమించ కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా మేము ఘోర పాపులం తండ్రి ప్రభా పాప యూబులు ఉన్నాం తండ్రి ప్రభ పాపంతో పుట్టినాం తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ నేనేసామో ఈ తెగులు నైనా తీసివేసమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు మేము క్షమాప చెప్పుకూర్చున్నాం తండ్రి ప్రభ ఎంతో మంది అమాయకులు నైనా తండ్రి ప్రభా నీ నామం తెలియని కూడా చనిపోతున్నారు తండ్రి ప్రభా మరి నీ నామం తెలవాల తండ్రి ప్రభా నీకు ఎవరికి ఇష్టం తండ్రి ప్రభా మరి నీకైతే ఇష్టం లేదు అండి ప్రభా చనిపోవాలంటే నేనే ప్రభా అందరూ అందరూ బతకాలని నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం దేవుడు తండ్రి ప్రభా అదేవిధంగా మమ్మల్ని అలా విధంగా తయారు నీ నామం నీ నామం పంచిపెట్టాలా తండ్రి ప్రభా మాకు ఆ విధంగా తయారు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా దిన దినహారం మాకు దయచేయండి ప్రభా స్టెప్ బై స్టెప్ ఎదుగు మాకు మంచి మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా నీ నామంలో ఏదైతే అడుగునా చేస్తున్నాను తండ్రి ప్రభా అవును ప్రభా ఈ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వ్యాక్సిన్ కోసం కూడా ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా మరి మేము మొత్తం మీకు తెలుసు తండ్రి ప్రభా ఏం జరుగుతుందో ప్రభా దేశమంతా అల్లకల్లం అయిపోతుంది తండ్రి ప్రభా నైన్ ఎస్సే ప్రభా చనిపోయిన బాడీస్ ఉన్నాయి ప్రభా రివర్ లో పడేస్తున్నారు తండ్రి ప్రభా మరి ఇంకెక్కువగా వాపించే ఛాన్సెస్ ఉన్నాయి తండ్రి ప్రభా మీరు క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా గవర్నమెంట్ కూడా వాళ్ళకు నాలెడ్జ్ దయచేయండి ప్రభా ఏ విధంగా ముందుకు నడిపించాలో నేను ప్రజలని సాయం దేశమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి తెలివిని జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏ ఎంతో వందనాలు తండ్రి ప్రభా మరి ప్రార్థన అప్పగిస్తాం ఏసు క్రీస్తున్నాను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మీటింగ్ ఉన్నారంట ఇంపార్టెంట్ మీటింగ్ మనల్ని ప్రొసీడ్ అవ్వమన్నారు తర్వాత మనోజ్ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఆయన వాక్యం చెప్తారు ఇంకొక మెర్సీ సిస్టర్ ప్రేర్ చేయాలి ఆ మొక్కతే ఉన్నారు మనకి నా వాయిస్ వినిపిస్తుందా ఒక ప్రేమిటో ఎమర్జెన్సీ ఏంటంటే ఏలూరు పాస్టర్ ఉండవు కాస్త జ్యోతిరాజ్ పాస్టర్ అండి మన్నా చెట్టి పాస్టర్ అంటే ఇప్పుడు చాలా సీరియస్ కమిట్టుందంట ఒక ముగ్గురు ప్రార్థన చేద్దాం శోధం రేసో ప్రభ నా దేవానికి సోదం ఇలా ఇసే ప్రభా పా సీరియస్గా ఉన్నట్టు ఆ జీవాన్ని పోషించి రథాన్ని పోషించండి నా దే ఇచ్చకే రాజుకి హౌస్ పొడిగించినేశ ప్రభా మీరు అంత గొప్ప దేవుడు ఏసోప్రభ ఆ ఈ దినం ఏసోప్రభ నా ది ఇసుకే రాజుకి చేసుకున్నాం ఈ కొలీస్ పాత్ర మీ జ్ఞాపకం చేసుకునేసో ప్రభా అలా అనాదేవానికి సొతం మందు కార్చి గడ్డి నుంచి ఎవరైతే నేషపభ డావి తీర్థానం మీ చెప్పి ఇలా అలా లీ అనాదేవానికి సొతం బాగు పంపించి బాగు చేస్తున్నాను రేసోప్రభ ఆయన చేసిన పాపం క్షమించండి సుప్రభ అలా ఈయన నా దీవానికి సొత్తం ఆ వైరస్ నుంచి విడిపించండి అలా అనేతర గొప్ప అనేక రక్షణ పొందాలా సుప్రభ మీ కంచైని ఆ కుటుంబం గోదార్చి ఆదరించమని సమయం గల దేవా కృప కలిగిన తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు ప్రభానా తండ్రి నీకు ఎంతో స్థుతులు స్తోత్రములు ప్రభాతం గొప్ప దేవా ఇదిగో ప్రభాన ఆయన తండ్రి నాయన యొక్క కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా జ్యోతిరాజ్ బ్రదర్ గురించి ప్రభాన అయినా తండ్రి ఇదిగో ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యి ప్రభాన అయినా సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు ప్రభా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ప్రభా కానీ ప్రభా నాయన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా సమస్తం మీకు సాధ్యమే ప్రభాతం ఎస్ అయ్యా మేము నమ్ముచున్నాం ప్రభాతండ్రి ఆ కలవరిశిలులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా ఆ బ్రదర్ ని మీరు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభాతండి మీరే ఆ కాపాడి ప్రభా నైనా మీకు సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభాతండ్రి నాయన మీకు వ్యతిరేకంగా ఏదైనా పాపంగా నీ అపరాధములు చేస్తుంటే ప్రభా మన్నించండి క్షమించండి ప్రభా ఆయన నాయన ప్రభ మీరే ఆయన్ని కాపాడి కాచి కాపాడండి ప్రభా కుటుంబ సభ్యులకు మీరే తోడుండండి ప్రభా మీరే ధైర్పరచండి ఆదరించండి ఓదార్చండి ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి మీరు మా ప్రార్థనలు వింటున్నారు ప్రభాతండ్రి ఆపత్కాలంలో ఎక్కువగా మొరపెడితే ఉత్తరమించే దేవుడు ప్రభాతండ్రి మేము మొరపెడుతున్నాం ప్రభా నీ ఎందు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా నీ ఎందు సాగిలపడి ప్రభాన ఆయన నీకు విధేది చూస్తూ ప్రభా సాష్టంగా నమర్చ నమస్కారం చేసి నిన్ను అడుగుతున్నాం ప్రభా తండ్రి ఆయన తండ్రి మీరే ఆయనను స్వస్థపరచండి ప్రభా తండ్రి మీకే మహిమ తెచ్చుకోండి ప్రభా తండ్రి నాయన నీకెంతో వందనాలు చెల్లిస్తూ నజరేడని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆ స్తోత్రం పరిశుద్ధ మహానుద్రుర జీవనం దేవుడ వేసే వంద నా చెల్లిసిన జరుగుతండి ముఖ్యంగా పాషణం బట్టి చేసిన జరుగుతుంది ఆ బిడ్డను మీరు దీవించాలను ఆయన ఆశీర్వించి ముట్టి కనుకరించడం జరుగుతుంది ఆయా మరణ పడకల నుంచి మీరు వెళ్ళండి గొప్ప దేవుడు వేసేవా వందనా చెల్లించిన జరుగుతండి అయ్యా జీవన మీద జరుగుతండి ఇన్ని చిత్తాన్ సర జీవన పోయేయండి జరుగుతుంది గొప్ప వేసేయాల నీకు ఆ బిడ్డ చుట్టూ కంచనా కాపులను దాండి అయా సంఘాలు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వించి ముట్టి కనుకరించండి ముఖ్యంగా సంఘ కాపరిగా ఉన్న జరుగుతుంది ఆ బిడ్డ చుట్టూనే ఎన్ని సాక్షి వీడిగా నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి సైతం పనిచేయకూడని కృపణ కనకరం దయచేయండి ఆయా జీవం పోషా బిడ్డను తిరిగి బతకాలని కృపణ కనకరం దయచేసి అయా ముఖ్యంగా సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ఏ స్నామ్మంలో పెడుకుంటున్నాం తండ్రి అదే నేను ఇందాక చెప్పిన మనోజ్ గారు వాక్యం అది అన్న క్లాస్ లో ఉన్న స్టార్టింగ్ చెప్పి పర్లేదు మనోజ్ గారు సిస్టర్ ఉన్నారా దయచేస్తే ఇక మనం మనోజ్ గారు వాక్యం అందించేస్తే వెళ్ళిపోయి ప్రేమ మా పరిలో కక్తండి ఏసయ నాయనా రక్షక ఆ జ్యోతిరాజు బొగ్గర్ ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్య బలములను అనుగ్రహించండి సయా మీ సేవ చేశారేసయా జ్ఞాపకం తెచ్చుకోండి సయా నాయనా రక్షక దయచేసి ఎవరెవరైతే ఈ వైరస్ తో బాధపడుతున్నారో వారికి స్వస్థతను అనుగ్రహించండి సయా ను కూడా బ్రతికించండియా తన బిడ్డల కోసం బ్రతికించండి చిన్న పాపను కూడా సుస్థితపరచండియా ఇంకా ఎవరెవరైతే వెంటిలేటర్స్ ఆక్సిజన్ లో బాధపడుతున్నారో వారికి అందరికీ సుస్థితను అనుగ్రహించండియా అందరినీ మీరు కాచి కాపాడుదించి ఆశ్వదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది ఉన్న పనులు క్రీజ్ చేసినాం బయట పాపను పుణ్యంగా వేట్ ఉంచున్నాం దేవ ఓమెన్ కన్ను మూసుకుందాం ప్రే చేస్తాం సుప్రభా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా మీరే పలోక తన పల్లవ జ్ఞానం తెచ్చుడి పరిశుద్ధాన్ని నీతి మంత్రా ఇవ్వ మీరు వాగ్దానం చేసినాను పరిశుద్ధ ఆత్మ సరస్వం నడిపిస్తాను మాకు ఉంది మా ఆసక్తిని తుడిచిపరచమని ప్రార్థిస్తాం దేవా మా ఆత్మ తెలివండి తిరిగి కలిగి మనసు ధరింపై చేయండి పరిశుద్ధ ఆత్మ సహాయం తొలగించి ఈ వాక్యం దహనం చేస్తున్నాక అలా దీని యొక్క సత్యాన్ని అలాగే మాకు తెలియపరిచి నడిపించి సహాయ నాటకాలు తొలగించి మా తోడుండి మీరు మాట్లాడమనేస్తున్నాడుతో యోశ్వగంధం చెప్పండి యోశ గంధర్ ఇమే నాలుగొద్దాం యోశ గంధర్ ఇమే నాలుగొద్దాం ట్వంటీ ఫోర్ చాప్టర్ ట్వంటీ ఫోర్ చాప్టర్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వర్డ్స్ కాబట్టి మీరు యహోవ ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు మీ పితరుల నది అందరినీ ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి చదు పదిహేను వరకు చదువు యుహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేదరో నది అందరికీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో అమోరి దేశమును మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొని మీరే వారిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును సేవించదము అనేను ఇక్కడ పద్నాలుగు వచ్చిన చూడు ఇజ్రాయల్ ప్రహోశవా చెప్తున్నాడు ఈ కాలం శ్రీఖ ఇజ్రాయల్ కు యహోశోకు ఇప్పుడు చూస్తే ఇజ్రాయల్ అంటే ఒకటే కానీ ఆత్మీయ ఇజ్రాయల్ బి ఏం ఈ రో ఈ లోకం పద్ధతి మీద పడిపోయిన వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు సరిగ్గా చెప్పిన వాళ్ళు లేరు కనుక వాళ్ళు ఎట్లా ఇంటారు కనుక ఈ ఆత్మీయ ఇజ్రాయల్ ఏం చేస్తున్నారు మళ్ళా ఈ లోకంని ప్రేమిస్తున్నారు కానీ ఆచారాలు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం సరిగ్గా ఇజ్రాయలు అక్కడ ఇక్కడ చూస్తే యోషువా చెప్తున్నాడు పద్నాలుగు వచ్చింది చూడు ప్రారు కాబట్టి గల వారై అలా కాబట్టి మీరు యహో హిందూ భయభక్త కల వారు ఉండాలా అంటే భయభక్త కల వారని యహోష్వధర దేవుని నడిపిస్తున్నాడు అలా భయభక్త కల ఎంతో మేల్ అలా చూస్తాం యహో హిందూ తన దూత ఉండి రక్షిస్తుందని మనం తీర్థాధ్యయనం చూస్తాం కాబట్టి యహో భయభక్తులు ఉండాలా మీరు ఇంకేమంటాడు సత్యముగా సేవించు నిష్కటూ సత్యంగాను ఇంకా సేవించు హలో ఏమన్నా నిష్కటం ఉండాలా మీలో కటం ఉండదు మీలో పరిశుద్ధం ఉండాలా సత్తం అంటే ఏసు ప్రభు ఉండాలా మీలో ఇంకేమంటుడు మీ పితరులు నది అందరినీ ఐగుప్తులోను మీ పితరులు ఒక్కొక్క సెంటెస్ చదువురా మీ పితరులు ఇలా పితరులు ఏం చేసినంట మీ పితరులు నది అందరినీ నది అందరినీ ఐగుప్తులోను సేవించిన దేవతలను ఇప్పుడు ఐగుతురు సేవతను దేవతను అంటే ఈ లోకం అంట ఐగుప్తుడు ఆ కాలంలో ఒక చిన్న ఒక స్థలం ఉంటే ఐగుతురు ఈ కాలం అంతా లోకం అంతా ఐగుప్తుడు పాపంలో ఉన్నారు అందరు పాపం చేసి దేవుని ఒక మహిమ పొందలేకపోతున్నారు ఎందుకంటే పాపం అంటే దేవుడు రాడు ఆయన పరిశుద్ధుడు కనుక మన ఉదయం పరిశుద్ధుడు ఉంటే పరిశుద్ధం మన వచ్చి నిన్విస్తుతాడు ఇచ్చిచ్చి తండ్రిగా మనకు నడిపిస్తాడు మనం కుమారుగా మనం ఎందుకంటే ఇలోకాశల్లో మన పడి దేవుని ఒక మహిమ పొందగలేకపోతే ఆ దినంబి అట్ని జరుగుతుంది ఈ దినంబి అట్లానే జరుగుతుంది ఇక్కడ యోష ఎంతో చెప్తున్నాడు అక్కడ యోశకు దేవుని నిలబెట్నాడు ఒక ప్రతినిధిగా అలా అలియా నేనున్నామని ఒక ప్రతినిధిగా యోషకు చెప్తుంటే కానీ ఇజ్రోత్ పర చూసాం అక్కడ మీ పితరులు నది అందరినీ ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి మీ విధం నుంచి తొలగజేసి అలా దాన్ని దాని నుంచి విడిచిపెట్టాలా ఇది అవకాశమాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన యుహో యుహోవకు మన సేవించే విధంగా కీడు తీసిన వచ్చిన అంటే ఈ కాలంలో చూస్తే ప్రజలు తెల్లకుండా ఏం చేస్తున్నారు రెండు పడవలో రెండు తరంలో ఉన్నారు ఈ రోజు మాకు ఏ సుప్రహుడు కావాలా అంత మేలు పొందుకోవాలా ఈ లోకంపి కావాలంటారు రెండు తరం కలిగి ఆ కాలం రెండు తరం కలిగి ఉన్నానడా ప్రజలు ఈ కాలంలో చూస్తే ఈ ఈ జనరేషన్ లో ఇట్లనే ఉన్నారు ప్రజలు కానీ ఇవ్వు చెప్పాలా వాళ్ళకు యోష లెక్క మీరు ఎవరిని సేవించేదారు నది ఎవరిని సేవించేద్దరు అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరు అలా మీ పిత వాళ్ళ పితలను ఎం చేసిన నది ఉన్న దేవతలు సేవించినట పూజించినట దాన్ని ప్రేమించినట యోష చెప్తున్నాడు అలా వీళ్ళు బి అట్లనే ఎండిస్తున్నట అలా చూస్తే మన పితలు బి ఎంత చేసినారు మనం ఎంటలో ఉండే ఇంతకాలం సువార్థ లేకుంటే అలాగే మన పిల్లలను మనం ఏమని చెప్పిన్నాం మనం అదే చేస్తూ పోయినాం అదే సత్యాన్ని అనుకున్నాం అదే ఏం మించం కానీ ఎవరి దేవుడు సువార్థ చెప్పి అలాగ మన తన వాక్యం వినిపించి తన రత్నంతో కడిగి తన బిడ్డను మనకు చేసుకున్నాడు ఇది గొప్ప ధన్యత మనకు ఈరోజు దొరికింది అమూరి దేశమును మీరు నివసించున్నారే ఈ లోకమంతా అమూలియ దేశం అంటే అమూలి అంటే అలా సైతం సాధ మౌల్యోషం నివేశించున్నారే వారి దేవతలను సేవించదు నేడు మీరు కోరుకోనడి నేడే ఇదే అవకాశం నేడే నేడే ఇది అవకాశం నేను కోరుతు మీకు అవకాశం ఇప్పుడు ఉంది నేడే మీరు ఇదే కోరుకోండి ఏం కోరుకుంటారో అలా జీవం యా మరణం మీ చేతిలో పెడుతున్నాను జీవం యా మరణం చూపే స్కండంలో జీవం మరణం నేనే కోరుకోండి ఇంకేమంటారు మీరే వారిని సేవింప కోరుకునను మీరే వారిని సేవింప కోరుకును నేను నా ఇంటి వారును యోవాను సేవించదము అని వాళ్ళ ఖచ్చితంగా అందరినీ కూడా సాక్ష్యం పలుకుతున్నారు ఇజ్రాయల్ పద అంతా గుంపు గుంపునారు నేడు నా ఇంటి వారు యహోని సేవిస్తాం జీవం గల దేవుని సేవిస్తాడు రోషం దేవుని మేము సేవిస్తాం మేము మేము తీర్మానం చేసుకున్నామని తన కుటుంబం నుంచి అలా సాక్ష్యం పలుపుతున్నారు అయితే ఏం జరుగుతుంది అక్కడ కింద వచ్చినాం చదవాల బ్రదర్ చదువు అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుముగాక చదువు ఐగుప్తు దేశమును దాసుల గృహముల నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యహోవాయే మన దేవుడు అలా అప్పుడు చెప్పినప్పుడు యహోవా మన దేవుడు అని తీర్మానంలో వచ్చిందట అలా ఇక్కడ చెప్పేవాళ్ళు లేకుండా అలా ఇక్కడ చెప్తుండ అలా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇంకో వాచ్యం చూస్తాం మనం ఇక్కడ ఒక రెండో రాజగ్రంథం చూసిన రెండో రాజగ్రంథం హలో చెప్పండి బ్రదర్ రెండో రాజుల గ్రంథం ఎన్నో రాజగ్రంథం ఫస్ట్ నుంచి చదువు ఫస్ట్ అధ్యాయమా బ్రదర్ ఫస్ట్ నుంచి మరణమైన తర్వాత ఐదు అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఐదు అధ్యాయం ఉండేను అతని చేత ఇహోవయ సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను అలా సిరియా రాజ్యంలో ఉండెను ఈ అను ఆయన ఇజ్రాయల్ విజయం ఇచ్చినట్ట ఇక్కడ చెప్తున్నాడు విజయం ఇచ్చినట్టు ఎందుకు విజయం ఇచ్చినట్టే కనిపిస్తుండే ఇప్పుడు శత్రు కళ్ళ గడపడు గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ అలా తన యజమాని దృష్టికి ఇక్కడ ఎనమైనా చూస్తే బెనెదర్ బెనెదర్ రాజుకి ఈయన ఒక సైనాధిపతి ఉన్నాడు బెనెదర్ బెనెదర్ రాజుకి సైనాధిపతి ఒక రైట్ హ్యాండ్ అనుకోవాలా అలా అయినా అయితే పతి జగల పోయి విజయం పొందుతున్నట పతి జగల ఏం చూస్తున్నట విజయం పొందుతున్నట అయితే చూసాం మనం అతడు మహా పరాక్రమ శాలి ఉండే కానీ ఆయన మహాప్రాశాలైన యుద్ధం సూర్యులు ఉన్నాడు కనుక ఆయన కుషిరోగి కానీ ఆయన ఏమి ఉన్నాడు కుర్చి రోగి అంట ఆయన భయంకర్ అయితే ఇక్కడ ఈ వాక్యం చూస్తే మనకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఈ వాక్యం చూస్తే సిరియను గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకు పోయి చూండిరియన్ గుంపు గుంపులు పోయి అక్కడ ఇజ్రాయెల్ దగ్గర ఇస్రాయేల్ దేశం మీదకి పోయిండిరి పోయి వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చేరకొని తేగా అది నయమాను భార్యకు పరిచార్యము చేసి ఉండెను అలా అవి చూడండి ఆ చిన్నదాన్ని నుంచి తీసుకొచ్చినట్ట ఇంత పని చేస్తున్నట్ట అంత పనికు పెట్టుకుంటారు ఒక మానిస్ గా ఎందుకంటే మానిస్ గా పని చేస్తుంటే అక్కడ చూద్దాం మనం ఇక్కడ కింద చూస్తే అది సోమ్రోణంలో ప్రవత దగ్గర నా వెలిన వాడు ఉండవాలినని నేనెంతో కోరుతున్నాను అలా ఈ చిన్నదాన్ని చెప్తుంది చూస్తుంది అమ్మ మన రాజు కుస్తిరోగి ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్నారేమో ఆయన ఆ రాజు నేను అన్ని చేస్తున్నాను అన్ని చేస్తున్నాను అని దుఃఖంగా చెప్తున్నా ఈ కుస్తిరోగం పోతే లేదు ఆ కాలంలో వైద్యులు ఉన్నారు ఆ కాలంలో వైద్యులు ఉన్నారు ఉన్నారు మనం చూస్తే రాజు ఇట్లా పెళ్తే రావాలా ఆ కాలంలో వైద్యులు ఉన్నారు మన ఈయన దగ్గర వైద్యులు ఉన్నారు మంత్రగాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఆ కాలంలో ఆ శుంగా ఉన్నారు ఆ డబ్బు ఉన్నది ఎండి బంగారం ఉన్న కానీ ఆయన చెప్తున్న నేను అంతా విజయం అంతా విజయం చూస్తున్నాను కనుక నా షరం మీద నేను విజయం లేకపోతున్నానని వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నామో అంత చేస్తున్నా చూస్తే చేయి చూసుకొని కుర్చురకుని చూసి బాధపడుతున్నంట ఆయన బాధపడుతున్నంట అయితే చిన్నది చూసింది అప్పుడు ఈ చిన్నది చూసి ఆ అమ్మ అక్కడ ఎదిశన పర్వత ఉంటాడు అక్కడ పోమని ఆ రాణికి చెప్తున్నా అక్కడే అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను తన కుష్ఠ యజమానుతో బాగురారు అని చెప్పాను నయమాను రాజునద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా దూత చేత పత్రిక పంపించినట ఇస్రాయల్ రాజుకు ఒక పత్రిక ఏం ఉంది పత్రికలో ఐదో దా సిరియా రాజు నేను ఇస్రాయేల్ రాజునకు దూత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు ఇరవై మనుగుల వెండియు లక్ష రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని ఇస్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించను అలాగే ఇజ్రాయెల్ రాజుకు పత్రిక అప్పగించను అలా ఏం చేసినట్ట ఇజ్రాయల్ రాజు పత్రిక అటక్కడ పోదు ఇక చూస్తే మనం చేయాలా అక్కడ ఇంప్రెషన్ చేసి పోవాలా బయట నుంచి వస్తే చేస్తారు వాళ్ళు వస్తారని ఇంప్రమేషన్ చేయాలా అట్లా డైరెక్ట్ పోవడానికి వీలు లేదు అక్కడ అలా ఫస్ట్ ఇంప్రెషన్ చేసి పోవాలా అయితే ఆ పత్రికలో ఏమున్నది చూసి ఇజ్రాయెల్ రాజు కలవరం పడినంట ఇక్కడ చూస్తే ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా ఏమనగా ఆ సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అలా ఆ రాజు పంపించినట నా నయమాన్ బాగు చేయమంటే ఈ రాజు సొంతం వాళ్ళ చాలా బాధపడుతున్నట తన సేవకుడు పిలిచినట ఈ రాజు ఇజ్రాయల్ రాజ చూసి వేరే అర్థం చేసుకొని అక్కడ చెప్తున్న తన సేవకుడు పిలిచి తన రాజభవన్ లో పిలిచి ఏమంటుడు ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రంలో చింపుకొని చింపుకొని చంపుటకును బ్రతికిను నేను దేవుడనా నేను దేవుడనని ఈయన ఏం చేస్తు దిగబడుతున్నాడు కలవరిస్తున్నాడు కానీ అక్కడ ప్రవర్త ఉన్నాడని ఆయనకు జ్ఞానమే లేదు ఈ కాలంలో అవి చాలా మంది వార్త చెప్పారు అలా ఈ కాలంలో శుభపడతాడు కానీ స్వంత ధరం అని చెప్తున్నాడు అరే అక్కడ ఉన్నాడు కదా ఇజ్రాయల్లో పోతా ఆ చిన్నదాన్ని చెప్పింది శువార్త చిన్నదాని బాని చూసింది అమ్మ మన రాజు ఇంత బాధపడుతుంది కదా అక్కడ అక్కడ పంపు అమ్మా అయ్యాని అక్కడ పోతే బాగా పడతాడు విడుదల పడుతాడు ఈయన కోరుతున్నాడు ఏం కోరుతున్నాడు బాగుకోవాలని కోరుతున్నాడు ఆ చిన్నదాన్ని చూసి తన రాణికి చెప్తే రాణి ఏమో రాజా చెప్పింది మళ్ళా మళ్ళా ఆయన బెన్నద చెప్తే బెన్నెక్కడి తన దూత లెటర్ పంపించి చేస్తే ఈ రాజీయమంటుడు బట్టలు చిన్నగొట్టుకొని కలవరపడుతున్నాడు అదే ఈ బట్టలు చిన్నగొట్టినాక ఎలిషాకు వినబడినట ఎలిషాయి వచ్చి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఎలిషా వచ్చి చూద్దాం ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యుద్ధకు నా యొద్దకు ఇతడు పంపులా ఈయన కలహం కారకే కొట్టు చూడు అక్కడ కింద చూస్తాడు ఈయన నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుడని కలవరం అంటే కొట్టాల పెడతానికి చూడండి అని తన భావంలో తన సేవకులు విరిచి చెప్తున్నాడు అప్పుడు ఎలీషాకు వినబడింది రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములను నువ్వు వెతుకు చింపుకుంటువి అలలియా చెప్తున్నా వస్త్రం ఎందుకు చిన్న కొట్టుకుంటేవి ఇస్రాయేల్ లో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేస్తాను అలలియ ఇంత ముందు మనం మొత్తం స్వార్థ చూసినప్పుడు ప్రజలు ఏం కోరుతారో మీరు వాళ్ళకి చేయండి ప్రజలు ఏం కోరుతారో వాళ్ళకి చేయండి స్వార్థలో రాయబడి ఉంది అలలియ అది కీ రూపంగా ప్రభు చేసినడు మన అపసరకరం జరిగింది ఏం కోరుతున్నాడు కొంటాడు అక్కడ పోతుంటే ఎన్లీ బంగారం కోరుతున్నాడు ఆయన ఈ లోక మాన్సార కోరుతున్నాడు ఎప్పుడు నడువు అనుకున్నాడు కానీ పేతురు హాన్ కలిగిందనిస్తా లేచి నడు అని ఆయన తెలియకుంటేనే ఆయనకు నడిపించిండ్రు ఆ ఈర్షణం అంతా అంత పరవా అక్కడ అంత దేవునిగా ఏం కోరుతున్నాడు నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీష ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషాను నదికి పోయి నువ్వు యర్ధాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయము యోర్ధాను పోయి ఏడు సారం నువ్వు స్నానం చేయము అలా ఏడు సార్ సంపూర్ణత సంపూర్ణత రావాలా నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు సిద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను జీషా పోలే కానీ ఎలీషా ప్రార్థులు ఉన్నాడు గుడిసేలో ఉన్నాడు దేవుడు మన తలం ఆ పని వారికి చెప్పినాడు పోయి అక్కడ నువ్వు జోర్ద ముగు నుంచి ఏం చేస్తే నువ్వు స్వస్థత పొంది వెళ్ళిపోవని అక్కడ జలీష అక్కడ చెప్పినగా అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యుహోవ నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్ అని నేను అనుకోటిని నేను అనుకుంటాడు కుష్ఠ రోగంలో చేయబెట్టి మాంతరా ఈయన సొంతం చెప్తున్నాడు ఈయన సొంతం నేను అనుకొని వచ్చిన నేను మంచిగా అక్కడ రాజు నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చిన కదా నాకు భయపడి వస్తుండేమో నాకు వచ్చి నాకు ఇట్లా చేపెట్టి ప్రే చేస్తున్నాడు నేను అనుకుంటే ఇక్కడ వచ్చేది ఏదన్నా నేను మురికి నీళ్ళను మునుగోమంటుండేనా అని రావు కోపం వచ్చిందంట డ్యూటీ ఉండి ఏసు పరచలేదు ఎవ్వరు ప్రభు ఏసు ప్రభు చేయ కార్యంకు ఎవరు తిప్పలేదని ఏసే గంధంలో ఉంది నేను చేయ కార్యంకు ఎవరు తిప్పే లేదు కానీ ఏసు ప్రభు మీద కనకరించి ఉన్నాడు ఏసు కనకరి స్వస్థపరచడానికి యేసు ప్రభు కానీ ఈయన రావు పోయినక మళ్ళా దేవుడు ఏం చేసినట్ట తను పనివారకులు లేపినంట ఆ నయమానకు పనివారకులు లేపినంట లేపి ఏమని చూసాం నదులైన అభనాయును పర్పురును ఇస్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా అలా అక్కడ ధమస్కు అక్కడనే చెప్తున్న నది ఉన్నాయి శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా ఈ పైపై మురిగి నదిలోని మురిగివంటుడు ఈ దైవజనుడు అని చెప్తున్నాడు వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకో స్నానం చేసి శుద్ధి చేయలేనా అక్కడ చెప్తున్నా మంచి ఉండేది కదా ఇక దూరం నేను వచ్చినా అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా అలా ఒక పని లేపి బుద్ధి చెప్తున్నాడు అసలు బుద్ధి అయినా చెప్పాలా బుద్ధి బుద్ధి ఉండాలా ఈయనకి ఎందుకు గర్వం ఉంది ఈయనకు ఎందుకంటే అన్ని రాజ్యాలు జయంత్రులు అలా రాజ్య రాజ్యాలకు నిలబెట్టి వారే రాజ్యలు పడవేశం మరి వేరే కానీ ఈయనకు దేవుడు విజయం ఇస్తున్న ఇంకా తెలియదు ఈయనకు ఈ ఉన్నాడు ఈయన ఈ నైమాన్ అయితే అయ్యా ఒక ప్రవర్తన మంచిగా నీ చే అని అక్కడ బుద్ధి చెప్తున్నాడు ఆయనకు ఆ నైమాన్కు అయితే స్నానం చేసు శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేమను అలా దేవుని కారం గొప్ప కారం చూసినట్ట పసిపిల్ల వల్ల శుద్ధునాయను అంటే పసిపిల్ల ఆ చర్మం ఉంటది అట్టగా దేహం ఆయనుడు ఈ ఆత్మీయ ఒక కొత్త జన్మ ఎత్తున్నాడు ఈయన ఆత్మ చూస్తే కొత్త జన్మ ఎత్తుడు ఆ చిన్నదని చెప్తే ఏం చేసినాడు అలా స్వార్థ చిన్నదని చెప్పింది బాధితులకు చిన్నదని చెప్పింది అలా మనం ఏ కష్టంలో ఉందో ఏ నష్టంలో ఉందో సువార్థ చెప్పేది మానొద్దు అలా ప్రజల్ని ఏం చేస్తారు చేస్తారు ప్రజలు వస్తారు మా కోసం ప్రార్థన చేయమని గొప్పజనం వస్తారు అనేకొస్తారు మనం ప్రార్థన చేయాలా అయితే శుద్ధులైన ప్రభుత్వం ఆ లెక్కనని ఆనందం వచ్చిందంట ఆయన లెక్కనని ఆనందం అప్పుడు ఏ దిశ దగ్గర అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు ఒక దేవుడు లేడని నేను ఎరుగును అలలీయ ఆ చిన్న చెప్తుంటే అప్పుడు చూసే కారణం చెప్తున్నాడు నాది ఎన్ని ఉంది బంగారు ఉంది ఎన్నో నుంచి నేను బాధపడుతున్నా కానీ నిజంగా అలలియ ఇజ్రాయల్ ఇంకా దేవుడు లేదని ఈ రోజు నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు అలలీయ ఏం చేసినాడు ఒక ఆత్మ రక్షింపబడింది అలలియా ఒక ఆత్మ రక్షింపడు ఇక కొంచెం టైం ఉంది అపోస్తకారం చూసి నువ్వు అపోకారం ఎన్నో అధ్యాయం బ్రదర్ అపోకారం ఫైవ్ పైలో ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే బ్రదర్ అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలను పాడుచుండ్రి ఖైదీలు వినిచుండరి వాళ్ళ ఇక్కడ చూస్తే ఒక చిన్నదానికి విడుదలసులకు పౌలసీలకు ఏమొచ్చినట ఆ జైల్లో పోలీసులు బంధించినట ఆయన బంధించినకి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్ధరాత్రి వేళ ఆ తీర్థను ప్రార్థన స్టార్ట్ చేసినట అక్కడ ఉన్న ఖైదులు బి ఇది కొత్త పాట ఏంద్ర భ ఇంతమంది సినిమా పాట విన్నాం అది విన్నాం వీళ్ళు ఏంది అని ఆనందం ఖైదులు బి అక్కడ చూద్దామా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను అక్షా మహాభూకంపం కనుగొని దేవుని ఒక శక్తి పైనుంచి దిగి అక్కడ భూకంపం తీసుకొచ్చినట్టరసాల పునాదులు అదిరేను చెరసాల బుధులను అదిరేను అలలిగా దేవున శక్తి అంత కద్దింప చేస్తుంది అక్కడ వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బందకములు ఊడెను అలలిగా దేవునొక శక్తి చేసి ఆ సంఖ్యలు అంత బందకాలు ఊడిపోయినట్ట అక్కడ అంత ఉడిపోయినట్ కాక చీకటి కంపుకుంది అక్కడ చూస్తే మనం అంతలో చెరస్తాల నాయకుడు మేలుకొని చెరస్తాల తలుపులన్నీ తెరిచి విండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి తీసి తన్ను తాను చంపుకొన పోయాను అలా అందరు ఖైదీలు పారిపోయారు అయ్యో ఏమైతున్నాను ఆయన ఆత్మహత్య చేస్తాను తన ఉన్న కత్తి తీసుకొని సంతాను పౌలు దూసు కనిపించినట పావులు ఒక అక్కడ పావులు ఒక ఇప్పుడు నా పని ఏమైంది అందరు వెళ్ళిపోయిండ్రు అని ఏం చేస్తున్నట ఆ కత్తి తీసుకొని తన ఉన్న కత్తి తీసుకొని ఆయన సంతానం ఆత్మత చేస్తాను పోతున్నాయి పౌలు కేస్తున్నాడు అప్పుడు పౌలు నువ్వు ఏ హానియో చేసుకునవద్దు మేమందరం ఏ హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడే ఉన్నాము అక్కడ మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అలలియా కేక ఇస్తున్నాడు అలలియా నువ్వు ఏ హాని చేసుకోవద్దు అలలియా మేము బిగ్గరగా అందరం ఉన్నారు దేవుని కార్యం అక్కడ పావులు శిలుబి అక్కడ ఏం కార్యం శ్రమలో పోయినాక తీర్థన పారుతుంటే అందరు మనక దేవుని ఒక కార్యం చూస్తుండ్రు అక్కడ అలాగే ఇజ్రాయల్ ప్రభుత్వ కార్యం చేసిండ్రు కానీ వాళ్ళు మర్చిపోయిండ్రు కానీ దేవుని ఒక కార్యం పౌరుశీలు చూసినాక అప్పుడు ఆ సుప్రింటెండ్ అక్కడ పౌరు గారు వచ్చిందంట చూసాం అతడు దీపమతి అమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకు పౌలుకును శీలకును సాగిల వారిని వెనుకలోనికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని నేను అలా ఆ దేవులు ఒక కార్యం చేసి ఆయన ఒక మార్పు వచ్చినట్ట సుబ్రీంట అయ్యలారా ఈ నిజంగా దైవజుండ కనిపిస్తున్న రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలయ్యా అని చెప్తున్నాడు నేనేం చేయాలని మీరేమి నాకు చెప్పండి నేను చేస్తా అంటే ఎప్పుడు పౌలు ఏమంటాడు అందుకు వారు ప్రభువైనా వేస్తున్నందు విశ్వాసం ఉంచుము ఓ ప్రభు అయినందు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పను అలలియ నీవు నీ ఇంటి వారు రక్షణ పొందరని చెప్పాను అలలియ పావులు చెప్తున్నాడు కాలి నువ్వు విశ్వాసం పెట్టు నీ ఇంటి వారు నీ రక్షణ వచ్చింది కుటుంబం ఏమొచ్చింది రక్షణ వచ్చింది అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుడు వాక్యము బోధించిరి దేవుడు వాక్యం బోధించిరి అక్కడ ఏం చేస్తున్నాం అక్కడ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను ఆయన గాయంను కట్టాను అంటే గాయంతో ఉన్నా కానీ దుఃఖంతో మన గాయంతో ఉన్నా కానీ శ్రమంత గాయం ఉంది ఆత్మలో సంతోషం ఉంది కానీ శ్రమలో పోతే ఆ శ్రమలో ఏం చేసిండ్రు వాళ్ళు సువార్త చెప్పండ్రు ఇంకా చూసే శ్రమలో మన ఏ పరిస్థితి ఉన్నా కానీ సువార్త చెప్పేది మానవద్దు ఆ చూస్తే మన బానిసత చిన్న కానీ చూసింది ఆయన స్వస్థత పొందాలని ఆశ ఉంది కనుక ఆ నయమానికి అనిష దగ్గర పంపించింది కదా కొత్త దీమని చూస్తే మన ప్రభుత్వం నడిపేయాల అయితే ఏమంటుడు ఇక్కడ వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్త్యసము పొందిరి వెంటనే అతని ఇంటి వారు అందరూ బాప్సం పొందిరి అలా ఈ శ్రమలో పోకుంటే వాళ్ళు ఒక్క కుటుంబం నశించిపోతుంది దేవుని ఒక ప్లాన్ ఎట్లుంది అలా పతి కుటుంబం ఈ కాలంలో రక్షణ పొందాల ఆయన గాయం మాంచి వాళ్ళకు భోజనం పెట్టి దేవుని వాక్యం వల్ల భోజించి వాళ్ళకు బాపం ఇచ్చి అక్కడ దేవుడు కార్యం చేసిండో అలలి దీని అంటే ఏంది మన శ్రమంలో కష్టంలో ఉత్తంలో ఉందో ఏది కనుక స్వార్థ ఇప్పటి మానొద్దు అలలియా ఏ ఏ ప్రభు కనుక నుంచి ఎవరికి రక్షణిస్తానో ఆ ప్రభుకు తెలుసు వాళ్ళ రక్షణ పూర్ణంగా వాళ్ళు ఒప్పుకున్నాక నువ్వు చూస్తావు దేవుని కార్యం దేవుడు చిన్న వాక్యం దీవించేగాక అమీన్ శోతం ప్రభా నా చేస్తున్నాం నాదీమానికి శ్రోతం ఆ బ్రాహ్మ సాకులు గొప్ప దీవానికి శ్రోతం ఏ స్థితిలో ఉందో ప్రభా అలా ఆ స్థితిలో ప్రభాని సువార్త చెప్పింది మానదు ఆ కలవరి శివ చూపించిన అలా సువార్త చెప్పాలా అలాని ముందుకే మా పర్వదంలో ప్రభ పరిగెత్తి పోవాలా అలాది నాది అంతవరకు విశ్వాసం కోవాలా ఎవరి ఈ క్షమలో కద్భింకుంటా ఇంకా విశ్వాసంలో స్థిరపరచండి ఈ వాక్యం దగ్గర చూస్తున్నాను బానేది ఉన్న చిన్నదాని యేసు ప్రభా కానీ నీ యొక్క ప్రేమ ప్రకండించింది ఆ రాజు నేమన్ ప్రభా నీ యొక్క జీవగల దేవుని ఈ హోని తెలుసుకున్నాడు కొత్త నిమూర్ణ చూస్తే అలా ఏసు ప్రభుని సిల్వ వేసి మూడో దీని వేసిన పాప సమతన ఆ కుటుంబం రక్షణ వచ్చింది ఎంతో కుటుంబం రక్షణ పొందాలా ఇంతకాలం కుటుంబం రక్షణ పొందరి ఎవరు వాడాలా కుటుంబ జుడు ఎవరికి వైరస్ తను కూడా కాచి కాపాడి ఈ ప్రభా ఇది వాక్యం ద్వారా మాట్లాడు ఈ వాక్యం ఆ ఉదరంలో పట్టి మీకోసం రో కోసం జీవిస్తాను మనం ఇస్తున్నాం ప్రాంతం మన అందరి కుటుంబంకు మన అలా వైరస్ పర కుటుంబం ప్రతి కుటుంబం దేవుని కృపా సదాకాలం తోడు కాక ఆమీన్ బ్రదర్ మెయిన్ ప్రైజ్ రోడ్ అన్న అందరికీ రోడ్ అందరూ